ఇప్పుడు వాడిలో మానసిక వికలాంగుడిలో ఆత్మస్వరూపం లేదా ఉన్నది చైతన్యం లేదా ఉన్నది కానీ వ్యక్తంగా లేదు బుద్ధికి చైతన్యానికి మధ్య ఉన్నటువంటి సంబంధం సరిగ్గా లేదు అక్కడొచ్చింది వైకల్యం అక్కడొచ్చింది వికల్పం చూడండి సాధారణంగా అందరూ ఏమనుకుంటున్నారు సంకల్పం అంటే ఒక పని చేయటం ఒక పనిని ఆలోచించటం లేదు ఒక నిర్ణయం తీసుకోవడం ఒక కార్యక్రమం చేయాలని అనుకోవడం అలా దాన్ని ఆచరించటం దాని యొక్క ఫలితాన్ని తాను అనుకున్న రీతిగా పొందటం ఇదంతా సంకల్పం అని వికల్పం అంటే ఏమిటి మరి అంటే ఇది చేయలేకపోవడం లేదు సంకల్ప స్థాయిలోనే దాన్ని విరమించటం చేసిన ఆలోచనను చేతకు రాకముందే దానిని విరమించడం ఇది వికల్పం అంటే సవికల్పం వేదాంతంలో ఈ పదాలన్నీ ముందు బాగా తెలిసి ఉండాలి సవికల్పం అంటే ఒకసారి సంకల్పం మరొక క్షణంలోనే వికల్పం సంకల్పం వికల్పం ఒక ఒకదాని వెంట మరొకటి వస్తూ ఉంటాయి అన్నమాట ఇది రెండవ పద్ధతి నిర్వికల్పం అసలు వికల్పమే సహజ నిర్వికల్పం సహజ అంటే అర్థం ఏంటంటే మూడవస్థల్లోను దేశకాలంలోకి అవతల దానికి సహజ నిర్వికల్పం సరే ఇదంతా కలిపితే ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చేసాము నిర్గుణం నిష్క్రియ నిత్యం అయిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి తదుపరి వచ్చే పరిణామం ఏమిటి ఇప్పుడు మళ్ళీ చదవండి నిర్గుణో నిష్క్రియో నిత్య నిర్వికల్పో నిరంజన అది నిర్వికల్పం నిత్యుడైనటువంటి వాడు ఈ సంకల్ప బలం ఎలా ఉందో తెలుసుకోగలుగుతాడు ఈ నిత్య అన్న స్థితి నీకు అనుభవానికి వచ్చేంత వరకు నీకు సంకల్ప బలం అంటే ఏమిటో నీకు తెలియదు కేవలం మనసుతో కూడిన ఆలోచన బలంగాని బుద్ధి తో కూడినటువంటి జ్ఞానబలం కానీ మాత్రమే తెలుస్తాయి లేదా చిత్తంలో ఉన్న వృత్తులు కానీ లేదా అహంకారంలో ఉన్నటువంటి నేననే కర్త కానీ మాత్రమే తెలుస్తాయి ఈ నాలుగింటిని దాటి ప్రత్యేకాత్మస్థానంలోకి వచ్చి ప్రత్యేకాత్మ కోటస్థుడు ఒకటేననేటటువంటి బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మానుసంధానాన్ని బ్రహ్మానుభూతిని ఎవరైతే పొందుతారో బ్రాహ్మీభూత స్థితిని అనుభవిస్తాడో వాడికి సంకల్ప బలం అంటే ఏమిటో తెలుస్తుంది వాడికి సంకల్పం అంటే ఏమిటి వికల్పం అంటే ఏమిటి సవికల్పం అంటే ఏమిటి నిర్వికల్పం అంటే ఏమిటి సహజ నిర్వికల్పం అంటే ఏమిటి అన్న నిర్ణయం పరబ్రహ్మ నిర్ణయం వచ్చేపప్పటికి తెలిసిపోతుంది సహజ నిర్వికల్పమేమో పరబ్రహ్మం సంకల్పం వికల్పం సవికల్పం ఈ మూడు కూడా బ్రాహ్మీభూత స్థితిలో బ్రహ్మనిష్టలోనే ఉంటాయి జాగ్రత్తగా గమనించాలన్నమాట అంటే స్థితప్రజ్ఞుడు కాకుండా ప్రత్యేగాత్మస్థితిలో నిలకడ చెందకుండా ప్రత్యేగాత్మకూటస్థుడు ఒకటై ఉన్నటువంటి ఏ ప్రజ్ఞాసూత్రం ఉందో ఆ ప్రజ్ఞానం బ్రహ్మం అనేది నీకు సంకల్ప బలం తెలియబడదు తెలియబడిందండి సరే తెలియబడితే ఏమిటా అన్నాం తెలియబడితే అప్పుడు ఇక వ్యష్టిగా ఉండడం నిర్వికల్ప స్థితిలో వ్యష్టి లేడు సమిష్టి మాత్రమే ఉంది తనకు వ్యష్టికి సంబంధించినటువంటి గతానుభవములను భవిష్యత్ ప్రణాళికలను అన్నింటినీ డ్రాప్ డౌన్ చేస్తాడు వదలి వేస్తాడు అంటే ఎక్కడితే మొదలవుతుంది అంతకుముందు అంతా వదిలేని వదిలేనని అనుకుంటాడు వీడు వదిలితే అవి మళ్ళీ వచ్చి పట్టుకుంటూ ఉంటాయి చాలామంది జీవితంలో ఏం చేస్తూ ఉంటారంటే నేను ఎప్పుడో వదిలేశానండి ఆ అభ్యాసం ఇప్పుడేం చేయడం లేదు ఆ వ్రతం ఇప్పుడేం చేయటం లేదు ఆ దీక్ష ఇప్పుడేం పట్టడం లేదు లేదు ఫలానా అభ్యా ఫలానా వ్యావహారికమైనటువంటి ఫలానా అభ్యాసాలు నేనేం చేయడం లేదు వదిలేశానండి ఇలాగ అన్నిటికీ వదిలేశాను వదిలేశానని అంటూ ఉంటాడు ఈ వదిలేశానన్న మాట ఎప్పుడు నీకు సహజం అవుతుందయ్యా అంటే నిర్వికల్పస్థితిలో సహజం అవుతుంది నిర్వికల్ప స్థితిలో అది నిన్ను వదిలేయడం మొదలు పెడుతుంది ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు వదిలేయడం కాదు అది నిన్ను వదిలేయాలి అది నిన్ను వదిలేస్తే శాశ్వతం నువ్వు దాన్ని వదిలేస్తే తాత్కాలిక ఏమండీ నేను పూజ చేయడం మానేశానండి బ్రహ్మ ఈ ఆత్మ విచారణ బ్రహ్మజ్ఞానం నేర్చుకోవడం మొదలెట్టినప్పటి నుంచి పూజ మానేసానండి అంటారు చాలామంది ఇంకేమంటారు ధ్యానం చేస్తున్నానండి నేను అసలు ధ్యానం చాలా విశేషమైన సాధనగా గుర్తించానండి ఎప్పటి నుంచి అయితే ధ్యానం చేస్తున్నానో అప్పటి నుంచి దేవునికి నమస్కారం పెట్టడం మానేశానండి అంటాడు సరే దేవాలయానికి వెళ్ళడం అసలు మానేశానండి అంటాడు లేదు ఇంకేదో చెప్తూ ఉంటాడు ఇవన్నీ ఏమిటంటే ఇదంతా బాహ్య వ్యవహార భేదమే అంటే ఇవాళ ఎర్ర రంగు చీర కట్టుకున్నదో కాబట్టి తీసేసి రేపు మళ్ళా నీలం రంగు చీర కట్టుకుంది అంతే అంతకు మించి పెద్ద తేడా ఏమీ లేదు ఇది కూడా రేపొద్దు